My dear friends and media masters and my dear gods ee roju ee oka agastya pyramid anantha puram pattanamlo अत्यदुतम पिमड ध्यान चादी पिमड ध्यान अटे पिछड़ ध्यान ध्यान मन ध्यान अंटे कूस कटे का श्वास मीद ध्यास उच्च మనసును శూన్యం చేసుకోవడము పరిశూన్యం చేసుకోవడము మహాపరిశూన్యం చేసుకోవడం ఎక్కడైనా చేసుకోవచ్చు ధ్యానం చెట్టు కింద కూర్చోవచ్చు రాయి మీద కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు పైన మంచం మీద కూర్చోవచ్చు ఎక్కడ మనకి అనుకూలమైతే అక్కడ కూర్చోవాలి కుర్చీలో కూర్చోవచ్చు గోడకి ఆనుకుని కూర్చోవచ్చు శరీరాన్ని హాయిగా కూర్చోబెట్టాలి మనసు హాయిగా కూర్చోడానికి దీన్ని ఆసన సిద్ధి ఆసన జయము అంటాం ధ్యానము శరీరంతో మొదలవుతుంది శ్వాసతో పైకి వెళ్లి అక్కడ మనస్సు శూన్యంతో ఆ ధ్యాన ప్రక్రియ కొనసాగుతుంది ఎప్పుడైతే మనస్సు శూన్యమైందో అపారమైన విశ్వశక్తి మన లోపలికి ప్రవహిస్తుంది ప్రవహించగా ప్రవహించగా మన నాడీ శుద్ధి అంతా జరిగి ఎన్నో జన్మల సంచితమైన ఆ యొక్క చెడు కర్మల ప్రభావం అంతా తొలగిన తర్వాత మన దివ్యశక్చువు తెచ్చుకుంటుంది కనుక ఇదంతా కూడాను ధ్యానం ధ్యానశాస్త్రం మనకు తెలుసు కానీ ఈ పిరమిడ్ లో కూర్చుని ధ్యానం చేస్తే మన ధ్యానము త్రిగుణీకృతమవుతుంది అనగా బయట కూర్చుని చేసే ధ్యానానికి పిరమిడ్ రూపాల ఎంత ఈ పిరమిడ్ అత్యద్భుతమైన పిరమిడ్ అనంతపురం పట్టణంలో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనంతపూర్ ద్వారా అనంతపూర్ పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా నిర్మాణం చేయబడిన ఈ పిరమిడ్ లో ఇప్పుడు మనం ధ్యానం చేశాం ఇక్కడ పిరమిడ్ లో కూర్చుని ధ్యానం చేస్తే ఆ ధ్యానం త్రిగుణీకృతం అవుతుంది ఎందుకంటే ఎంత శక్తి ఉందో ఇక్కడ ఈ అనంతపూర్ పిరమిడ్స్ ప్రోసిటీ మరి పంతొమ్మిది వందల ప్రారంభమైంది కర్నూలులో బుద్దాపిరమిడ్ జ్ఞాన కేంద్రం తయారైన తర్వాత తొంభై రెండులో నేను అంతపురం రావడం జరిగింది ప్రప్రథమంగా శ్రీ రమణమూర్తి గారి ద్వారా వచ్చాను వారింట్లో ఎప్పుడు ఉంటుండేవాడిని మీకందరికీ తెలుసు శ్రీ గుణాకర్ గారు వారి వారి కోసం నేను ప్రప్రథమంగా రావడం జరిగింది తర్వాత శ్రీ సంపత్ కుమార్ గారు వారింట్లో నేను ఎప్పుడూ ఉంటూ వారింట్లో బోల్ చేస్తూ అందరికీ ధ్యానం చెప్తూ శ్రీ విజయ్ కుమార్ గారి వారింట్లో ధ్యాన కేంద్రం ప్రారంభం చేసి ఆన్ దిస్ అకేజన్ ఐ వుడ్ లైక్ టు షో మై రెస్పెక్ట్స్ డీప్ రెస్పెక్ట్స్ శ్రీ విజయ్ కుమార్ జీ శ్రీ విజయకుమార్ గారు అత్యద్భుతమైన అవసరం వారింట్లో మరి ఆ ధ్యాన కేంద్రం ప్రారంభం చేశాం ప్రతి వారము నేను ఇక్కడికి వచ్చేవాణ్ణి కర్నూలు నుంచి అనంతపురానికి అక్కడ అందరూ ధ్యానం చేసి ఈరోజు అనంతపురం పట్టణము ఎంత గొప్ప ధ్యాన పట్టణము అనంతపురం జిల్లా అంతా కూడా ఎంత ధ్యాన ప్రభంజనమో కనుక ఆ తొంభై రెండులోనే శ్రీ శివరాం నాయుడు గారి ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ శ్రీ కృష్ణ దేవ యూనివర్సిటీ వారిని కలుసుకున్నప్పుడు వారి మరి ఇంకో మరి ఈ యొక్క స్థలంలో ఇక్కడ పిరమిడ్ నాకు కనపడుతుందని చెప్పేసి అక్కడ ధ్యానంలో చెప్పడం జరిగింది తొంభై రెండులోనే ఓహో అయితే ఈ స్థానంలో పిరమిడ్ మనకు కనపడుతుందని చెప్పేసి ఈ స్థానాన్ని సేకరించి ఇది మున్సిపల్ మున్సిపల్ ల్యాండ్ ఈ స్థానాన్ని సేకరించడం కోసం శ్రీ సంపత్ కుమార్ గారు మరి ఎంత కష్టపడ్డారో ఎన్ని సార్లు హైదరాబాద్ పోయి చుట్టూ తిరిగి మరి దీన్ని మెల్లిగా సేకరించి తొంభై మూడులో ఇక్కడ ఆ విధంగా ఇక్కడ పెద్ద ఫంక్షన్ జరిగింది అప్పటిక్కడ ఏమీ లేదు కలెక్టర్ గారు వాళ్ళందరూ వచ్చారు తొంభై మూడులో ఇక్కడ అందరూ ధ్యానం చేసినప్పుడు హైదరాబాద్ మాస్టర్ పిరమిడ్ మాస్టర్ ద్వారకనాథ్ వారికి ధ్యానంలో వచ్చింది చంద్రశేఖర్ శర్మ గారు కర్నూలు వచ్చింది ఇక్కడ అగస్త్యుడు ధ్యానం చేశాడని చెప్పేసి కనుక అప్పుడే దీనికి అగస్త్య పిరమిడ్ ధ్యాన కేంద్రం నామకరణం చేయడం జరిగింది తొంభై మూడులోనే ఆ తర్వాత మెల్లిగా మరి అనంతపురం పిరమిడ్ మాస్టర్లందరి యొక్క సహకారం ద్వారా అంచలంచలగా అంచెలంచెలుగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ధనం సేకరిస్తూ ఈ రోజు ఇంత అత్యద్భుతమైన ఈ యొక్క నిర్మాణం జరిగింది ముఖ్యంగా శ్రీ ప్రతాపరెడ్డి గారు మరి సంపత్ కుమార్ గారు శివరాం నాయుడు గారు రమణమూర్తి గారు మరి రభాకర్ చౌదరి గారు అంత పట్టణ ప్రముఖులందరూ కూడా కలిసి ఈ అనంతపుర పట్టణ ప్రముఖులందరూ తమ తమ మరి ఇక్కడ వర్తక సంఘం వారు అందరూ కలిసి చిన్నవాళ్లు పెద్దవాళ్లు అందరు కొనుంటామని డబ్బులు తీసిపెట్టి ఈ యొక్క అత్యద్భుతమైన పిరమిడ్ నిర్మాణం జరిగింది అనంతపురం పట్టణానికే ఇది కోనూరు వచ్చిన అనంతపురం జిల్లాలో ధ్యాన ప్రపంచంతో ఎన్నో పిరమిడ్లు వచ్చాయి ఇది అనంతపురంలో ఉరవకొండలో మరియు గుంటకల్లో మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడ పిరమిడ్ ఉంటుందో అది ఆ క్షేత్రం అంతా ఒక మహాశక్తి క్షేత్రంగా తయారై కనుక అందరికళ్లు ఈ పిల్లబెట్టి కనపడే సింబ లేదు అందరికంటే కనబడుతుంది ఏమిటిది అని చెప్పేసి అది ధ్యాన కేంద్రం అక్కడ ధ్యానం చేస్తారు ధ్యానం చేస్తే ఏమొస్తుంది రోగాలు పోతాయి మనసు శాంతం వస్తుంది జీవితం ఎందుకు అర్థం ఇక్కడ అందరూ రావచ్చు ముస్లింలు క్రిస్టియన్లు మరి కమ్యూనిస్టులు నాస్తికులు ఆస్తికులు పిల్లలు పెద్దలు ఇక్కడ ఏం డబ్బుకి రుసుము లేదు నో ఫీజ్ ఆల్ ఫ్రీ నో ఫీజ్ ఫర్ ఎంటరింగ్ ద పిరమిడ్ మరి ఏ రుసుము లేదు ధ్యానం శిక్షణకి అందరు పెదవాళ్లు ధనికులు ఆడ మగ పిల్లవాళ్లు అందరినీ కలిపి సంఘాన్ని అంతా కలిపేతే పిరమిడ్ ప్రతి ఊర్లోనూ ఇలాంటి పిరమిడ్ రావాలి చిన్న చిన్న పిరమిడ్ల నుంచి పెద్ద పెద్ద పిరమిడ్ల వరకు ఇది ఇక్కడ ఒక ఏడు వందల మంది కూర్చోవచ్చు హాయిగా కూర్చోవచ్చు అది పైన ఉండేది కింగ్స్ చాంబర్ అంటారు మొత్తం పిరమిడ్ కి వన్ థర్డ్ హైట్ లో ఆ కింగ్స్ చాంబర్ ఉంటుంది అక్కడ హైయెస్ట్ పవర్ పాయింట్ అంటే అత్యధికమైన శక్తితో కూడుకునున్న స్థలము మొత్తము ఈ పిరమిడ్ ప్రాంగణంలోనే ఆ యొక్క కింగ్స్ చాంబర్ అంటారు అంటే రాజుగారి గది కింగ్ అంటే రాజు గది అంటే చాంబర్ రాజుగారి గది అంటే అక్కడ మొత్తం పిరమిడ్ లో ఎంత శక్తి ఉందో అక్కడ అన్నిటికన్నా అధికంగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ దీని కింగ్స్ చాంబర్ అంటారు మరి ఈజిప్ట్ లో గ్రేట్ పిరమిడ్ లో కింగ్స్ చాంబర్ ఉంది తనకి అదే మాటల్లో మనం కట్టాము ఆ స్థానంలో అనమాట అనంతపురం పట్టణంలో ఉన్న ప్రజలందరూ ప్రతిరోజు వచ్చి ఇక్కడ స్నానం చేయాలి 24 నాలుగు గంటల్లో ఎప్పుడైనా రావచ్చు ఇక్కడికి ఎప్పుడు తెరిచే ఉంటుంది ఎవరెవరైతే వస్తారో వాళ్లదే బాధ్యత ఈ పిరమిడ్ చక్కగా చూసుకోవాలి వాళ్ళందరూ ఎవరెవరైతే ఇక్కడ ధ్యానం చేస్తారో వాళ్లే ఈ యొక్క పిరమిడ్ ధ్యాన కేంద్రానికి సొంత దారులు దున్నేవాడిదే భూమి కదా ధ్యానం చేసేవాడిదే పిరమిడ్ కనుక ఇక్కడికి వచ్చేవాళ్ళు వాళ్ళు ధ్యానం చేసి ధ్యానం లబ్ది పొంది మళ్లీ ఈ ధ్యాన కేంద్రానికి వాళ్ళ శక్తిని అంత ధర పోసి దీన్ని ఎప్పుడు చక్కగా మెయింటైన్ చేస్తూ ఎంతో కష్టపడి కట్టాడు దీన్ని చక్కగా మెయింటైన్ చేయవాలి ఇంకా ఇంకా దీన్ని అభివృద్ధి పదంతో తీసుకెళ్లవాలి అదే మనం ధ్యానం నేర్చుకున్నందుకు మనం ఇచ్చే ప్రతి ప్రతి ప్రతిస్పందన అనంతపురంలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఎన్నోసార్లు మంది ఇక్కడ శివరాత్రి చేసుకున్నాం వేల మంది వచ్చి ఇక్కడ ధ్యానం చేశారు ఇక్కడ పిరమిడ్ లో పడుకోవచ్చు రాత్రిపూట ఎంతో శక్తి వస్తుంది అయితే ఇక్కడ ఏ మాటలు మాట్లాడకూడదు నిశ్శబ్దంగా రావాలి నిశ్శబ్దంగా ధ్యానం చేయాలి నిశ్శబ్దంగా బయటకు పోయి బయటికి పోయిన తర్వాత మరి పరస్పరం ధ్యాన అనుభవాలు పంచుకోవాలి పిరమిడ్ లో ఏ మాటలు ఉండకూడదు ఏ చర్చలు ఉండకూడదు ఇక్కడ కేవలం ధ్యానము తర్వాత కింద లైబ్రరీలో పోయిన తర్వాత అందరి అనుభవాలు అందరూ పంచుకోవాలి పంచుకున్నది పెంచుకోకూడదు ఈ యొక్క అనంతపురం పిరమిడ్ ధ్యాన కేంద్రం తొంభై రెండులో పంతొమ్మిది వందల ఒక రెండులో ప్రప్రదమంగా దానికొక మనుషుల రూపకల్పన జరిగి తొంభై మూడులో స్థల సేకరణ జరిగి మరి తొంభై తొమ్మిది రెండు ఆ ప్రాంతాలకి పూర్తి రూపు దిద్దుకుని ఈరోజు జనమకంతా అంకితమైంది ఈ రోజు ఇక్కడ న్యూఢిల్లీ నుంచి వచ్చిన మాస్టర్లు కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నారు శ్రీ కేస్వాణి గారు శ్రీ మిఠల్ గారు న్యూఢిల్లీ వచ్చి ప్రపంచాంతా వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తారు అగస్త్యాపిన కేంద్రంలో ఎంత శక్తి ఉందో ఆ శక్తి ఈ కళ్లకి కనపడదు ఈ కన్ను ఎవరికైతే తెచ్చుకుంటుందో వాళ్ల శక్తి చూడగలుగుతారు ఆ కన్ను ఇంకా తెలుసుకోక ముందైతే ఆ శక్తి మనం అనుభవిస్తాము ఆ కళ్ళు తెలుసుకున్న తర్వాత ఆ శక్తిని చూస్తాము తెరలు తెరల్గా తెరలు తెరల్గా ఎంత చక్క దీని ఆకాశగంగా అంటారు ఈ కాస్మిక్ ఎనర్జీని ఆకాశగంగా ఇక ఎంత ధ్యానం కూడా చేయకూడదు పిరమిడ్ లో అలా కూర్చుని మౌనంగా ఉంటే చాలు ఎంత శక్తి వచ్చేస్తుంది ఇంకా ధ్యానం చేస్తే ఇంకెంత శక్తు చెప్ప నలవి కాదు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గార్డ్స్ ఆఫ్ ఆల్ అనంతపుర్ ఆల్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ ఇండియా మీకు వేలు దొరికినప్పుడల్లా ఈ అనంతపురానికి వచ్చి ఇక్కడ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో अंदर विशेष ध्यान के विशेष पीविता आखरी जन्मगा आखरी जीवन वरचुक ध्यान वलन ज्ञाम ज्ञान वोक्ति ध्यान से ज्ञा मेरे दोस्तों और से बिना कोई नाहि और बिना ध्यान को ज्ञा मुक्तिरोस्टर्मस्कार మనమందరము శ్రీ లోప్సాంగ్ రంపా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఊరవకొండలో ఇక్కడ మనం ఉన్నాం ఒకసారి ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి మనమందరం కలిసి చప్పట్టకూడదాం ఊరవకొండ అంటే అనంతపురం జిల్లాలో ఉంది అని అందరికీ తెలుసు మొట్టమొదటిసారిగా నేను ఉరవకొండకి పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరం నవంబర్ పదహారు తారీఖున ఇక్కడ రావడం జరిగింది శ్రీ వెంకటేష్ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉరవకొండ వారిని కలవడం కోసం వారు ఇక్కడ నన్ను పిలిచారు ఆ రోజు అప్పుడు నేను రావడం జరిగింది ఆ రోజు నవంబర్ పదహారు తారీఖు పంతొమ్మిది అప్పటి నుంచి ప్రతి వారం ఈ ఉరవకొండగ రావడం జరుగుతూ ఉండేది రెండు మూడు సంవత్సరాలు ఏకదాటిగా ఇక్కడికి వచ్చాను ప్రతి ప్రతి మంగళవారం కూడా ఇక్కడ ఉండేవాడు ఆ తర్వాత అందరూ ఇక్కడ గొప్ప మాస్టర్లు this lady లేడీ ప్రవీణ వద్ద స్మాల్ గర్ల్ ఇన్ నైన్టీ త్రీ అండ్ గొప్ప అనుభవాలు సూక్ష్మశీర అనుభవాలు చిన్నపిల్ల చిన్నపిల్లలకి వెంటనే ధ్యానం వస్తుంది కనుక మీరందరూ మీ మీ చిన్నపిల్లలకు ధ్యానం నేర్పించండి ధ్యానము ముసలి chinna కాదు చిన్నప్పుడే vanga వంగనది మానయ్య వంగుతుందా మానే వంగారంటే ఎంత కష్టపడాలి ఏమి సంగతి చిన్న పిల్లలకు చిన్నప్పుడే ధ్యానం చేయాలి తొంభై మూడులో మరి ఈ అమ్మాయి ధ్యానం చేసి వెంటనే తన శరీరం నుంచి బయటకు హైదరాబాద్ లో పోయి సాలార్జంగ్ మ్యూజియం చూసి వచ్చింది అమ్మాయి ఎప్పుడు హైదరాబాద్ పోలేదు ఏ మ్యూజియం చూడలేదు కాని అంత చెప్పంగానే మరి అవునని తేలిపోయింది కనుక ధ్యానము సర్వ జ్ఞానాలు మనకి ప్రసాదిస్తుంది ఈ అమ్మాయి ఇక్కడ ఉన్న ఉరవకొండలో ఉంది హైదరాబాద్ లోని సాలాజంగ్ మ్యూజియం అంతా చూసి వచ్చింది ఆ జ్ఞానం అంతా వచ్చింది పూర్వకాలంలో ఋషులు చెట్లను మొక్కలను గమనించి ఇది ఏ దేనికి పనికొస్తుంది అని చెప్పారు ఏ విధంగా గమనించారు వాళ్ళు ధ్యానములో మూడవ కన్నుతో కనుక ధ్యానము దేనికయ్య అంటే మూడవ కన్ను కోసము దివ్య చక్షువు కోసము అలాగే ధ్యానము దేనికయ్య అంటే మన శరీరం నుంచి అనేక శరీరాలు ఉన్నాయి సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరము అన్నిటినీ తీసుకొచ్చేసి అవి ఎక్కడెక్కడికి పోగలవో అక్కడక్కడంతా పోగ ఆ శక్తి కోసమే ధ్యానం వీటిని ఏమిటంటే త్రికాల జ్ఞానము త్రిలోక సంచారం నా జన్మలన్నీ తెలుసుకోవాలి ఈ అమ్మాయి తన జన్మలన్నీ తెలుసుకుంది ధ్యానం చేసేవాళ్ళు తమ జన్మలన్నీ తెలుసుకుంటారు దాని ఏమంటారంటే త్రికాల జ్ఞానం ఎప్పుడైతే జన్మలు తెలుసుకుంటామో గతం తెలుసుకున్నామో భవిష్యత్తు తెలుసుకుంటాము ఈ పిరమిడ్ ని శ్రీ వెంకటేష్ గారు మరి మేడం లీలా అందరూ కూడాను ఎంత కష్టపడ్డారు ఉరవకొండలోని మాస్టర్స్ అందరూ కలిపి ఈ రోజు చక్కటి లోప్ రంపా పిరమిడ్ ధ్యాన కేంద్రం పంతొమ్మిది వందల తొంభై దానికి లోప్ రంపా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని నామకరణం చేయడం ఎందుకంటే నా యొక్క గురువు లోప్సాంగ్ రంపా శ్రీ లోప్ సాంగ్ రాంపా గారికి అందరం లోప్ సాంగర్ అంపా గారు ఆయన ఒక టిబెటన్ యోగి మహాయోగి చిన్నప్పుడే ఆరేళ్ల వయసులోనే ఆయన ఆశ్రమంలో చేర్చాడు మూడు రోజులు ఆశ్రమం గేట్ దగ్గర ఎండలో నుంచో అబ్బాయి నుంచుంటే ఆశ్రమం లోపలికి వస్తాడు లేకపోతే ఇంటికి వెళ్ళిపోవలసింది అని ఆశ్రమం వాళ్ళు పరీక్ష పెట్టారు పొద్దున సూర్యోదయం నుంచి సూర్యాస్తమకు మూడు రోజులు ఏమీ తినకుండా ఏమీ తాకుండా ఆశ్రమం గేట్ దగ్గర నుంచోవాలి ఆరేళ్ల పిల్లాడు నుంచున్నాడు చూశారా ఆరేళ్ల పిల్లాడు అప్పుడు ఓహో ఇతను పనికొస్తాడు ధ్యానానికి అని చెప్పేసి ఆశ్రమంలో తీసుకున్నారు లోపశాంగ్రంప లాసాలో టిబెట్ లాసా అంటే టిబెట్ యొక్క క్యాపిటల్ రాజధాని సుమారు ఇప్పటిక నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాలు తినడు మాట ఆ అబ్బాయి అక్కడ పెరిగి పదకొండు ఏటే పన్నెండు ఏటే మరి మూడో కను సంపాదించుకున్నాడు అతనికి థర్డ్ ఆపరేషన్ జరిగింది జరిగి అక్కడ ఆయన అన్ని చూసేవాడు మాస్టర్స్ వచ్చి ధ్యానంలోకి వచ్చినప్పుడు మాస్టర్స్ వచ్చి థర్డ్ ఆపరేషన్ చేస్తారు గొప్ప మహాయోగి లోక్సంగి రంప తర్వాత ఆయన టీబెట్ ని చైనా వాళ్లు ఆక్యుపై చేసుకున్నప్పుడు ఆయన్ని చైనా వెళ్లిపోయి అక్కడ చిక్కుకుని పోయి మళ్ళీ జపాన్ వెళ్లి మళ్ళీ యూరోప్ వెళ్లి తన బాడీ అంతా శిథిలమైపోగా తిరిగి తను తీసుకొచ్చి టీబెట్ లో ఉంచినప్పుడు అప్పుడేమన్నారంటే నీ కోసం ఇంకొక శరీరం తయారు చేశాము అది ఇంగ్లాండ్లో ఉంది ఆ అక్కడ డాక్టర్ శరీరము నువ్వు ఆ డాక్టర్ శరీరంలో ప్రవేశించాలి అన్నప్పుడు మరి ఈయన ఈయన గురువు గారు ఈయన శరీరం ఆ శరీరం నుంచి బయటకు వచ్చేసి అక్కడ ఇంగ్లాండ్లో లండన్లో ఆ డాక్టర్ గారిని చెట్టు మించి కింద దూఖమయ్య అని చెప్పేసి ఆ దూకంగానే ఆ సిల్వర్ కార్డు కార్డు కట్ చేసి మరి ఈ లోపరంప గారు ఆ డాక్టర్ శరీరంలో ప్రవేశించడం జరిగింది అప్పటి నుంచి లోక్ శాంగర్ అంపా గారు ఆ డాక్టర్ గారి శరీరంలో ఉండి మరి నైన్టీన్ ఫార్టీ లో ఆ యొక్క జరిగింది ఆయన నైన్టీన్ ఎయిటీ త్రీ లో శరీరం వదిలిపెట్టారు ఇరవై పుస్తకాలు రాశారు గొప్ప గొప్ప పుస్తకాలు నా జీవితంలో నన్ను ప్రభావితం చేసింది లోక్ శాంగర్ పుస్తకాలు మొట్టమొదటిసారిగా అయింది యూ ఫర్ ఎవర్ అనే పుస్తకం చదివాను డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఆ రోజు నేను ఆ పుస్తకం చదివాను నా జీవితమే మారిపోయింది నా జీవితాన్ని మార్చేసిన శ్రీ లోప్ సాంగ్ రంపా గారికి నా యొక్క వందనములు లోప్ సాంగ్ రంపా గారి పుస్తకాలని చదివిన తర్వాత నేను హాయిగా జీవిస్తున్నాను ఆయన ధ్యానంలో నాకు మొట్టమొదటిసారి కనిపించి నా పుస్తకాలన్నీ చదువు అని చెప్పారు ఆయన లో వెంటనే హైదరాబాద్కి వెళ్లి ఆయన పుస్తకాలన్నీ కొని చదవడం మొదలుపెట్టాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషి ఒక లోపశాంగ్ రంపావే ప్రతి పిరమిడ్ ధ్యాని ఒక లోపశాంగ్ రంపావే ప్రతి పిరమిడ్ మాస్టరు ఒక థర్డే మాస్టరే మనమందరం లోపంగా రంపాలం ధ్యానం చేస్తున్నాము ధ్యాన ప్రచారం చేస్తున్నాము ధ్యానం అంటే సూక్ష్మ శరీర యానము సూక్ష్మ శరీర చేయిస్తున్నాం ఆస్ట్రల్ ట్రావెల్ లోంగ్పా గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో శరీరం వదిలిపెట్టేశారు ఆయన పేరు మీద ఉన్న ఈ యొక్క మొత్తం ప్రపంచంలో భూ ప్రపంచంలో ఏకైక ధ్యాన కేంద్రం ఈ లోప్ సాంగ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఓరవకుండా అనంతపురంలో ఆగస్త్యా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇందాకే మనం చూశాం ఇది లోపేంగ రంప పిరమిడ్ ధాన కేంద్రం ఊరవకొండ గుంటకల్ లో పవనపుత్ర పిరమిడ్ ధాన కేంద్రం కర్నూలు లో బుద్దా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఎక్కడైతే పిరమిడ్ ఉంటుందో అక్కడ అపారమైన శక్తి ఉంటుంది ఆ గ్రామం అంతా కూడాను పవిత్రమైన క్షేత్రం అవుతుంది శక్తి క్షేత్రం అవుతుంది పిరమిడ్ లో కూర్చుని ధ్యానం చేస్తే ఎంత శక్తివంతము ఈ లోక్ సాంగ్రాంపా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఇప్పటికీ ఎంత మంది కొన్ని వేల మంది పంతొమ్మిది నుంచి వచ్చి ధ్యానం చేసి వెళ్తున్నారు ఇక్కడ ఎంతో మంది మౌన ధ్యానం చేశారు పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు అందరు ఇక్కడికి వచ్చి మౌనంగా ఉంటూ ధ్యానం చేస్తూ ఇక్కడ అందరికీ భోజన వసతి ఉంది అందరూ వచ్చి చక్కగా భోజనం చేసి చక్కగా ధ్యానం చేసి చక్కగా మూడోకం తెరుచుకుని ఆయిగా వెళ్తున్నారు ఒక మనిషి దీక్ష వహిస్తే ఎంత చేయగలరో శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు ప్లీజ్ ఆయన ఒక్కడు అనే సినిమా చూసారా లేదా ఆ ఒక్కడు లాగా మరి ఇంత పెద్ద ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు మరి ఎంత ఒక మనిషి దగ్గర ఎంత శక్తి ఉంటుంది ఈ లోప్తాంగ్ రంప పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని చక్కగా చూసుకునే గ్రేట్ మాస్టర్ శ్రీ శ్రీనివాసరావు గారు ప్లీజ్ వెరీ బిత్ శ్రీనివాసరావు గారు అందరూ రావాలి ఇక్కడికి अंदर उवाली अंदर ध्यान चेयली अंदर आत्मज्ञापू स्वस्थ स्वस्थि पे स्वस्थता स्वस्थि अंत आत्मा स्वस्थि उद अवस्थता स्वस्थता मनसो स्वस्थता अगर आप स्वस्थता पाना चाहते हैं तो स्वस्थि मेदना दूसरी स्वस्थिचे स्वस्थता ఈ రోజు ముఖ్యంగా ప్రతి స్కూల్ పిల్లలు వచ్చి ధ్యానం చేస్తున్నారు చేస్తున్నారా లేదా కాలేజ్ పిల్లలు వస్తున్నారా లేదా కాలేజ్ పిల్లలు ఎక్కువ వస్తున్నారు కాలేజ్ పిల్లలు బాగా ధ్యానం చేస్తే మన మెమరీ పవర్ పెరుగుతుంది పుస్తకాలన్నీ బాగా చదువుతాం ఒకసారి చదివితే చాలు ఏకసంతాగ్రాహి అవుతాం భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు యోగ కర్మసు కౌశలం ధ్యాన యోగం ద్వారా నీ చేసే అన్ని కర్మల్లో కౌశల్యము ఎఫిషియన్సీ వస్తుంది కనుక ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పటి ధ్యానం చేయాలి ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ తప్పకుండా ధ్యానము అనే ఒక విద్య నేర్పించాలి ప్రతిరోజు అందరూ ధ్యానం చేయాలి पदे पिते पद निषा ध्यान पद पे पदोंम इले पद निधम स्कूलों कॉलेज इंटरवे स्कूलों कॉलेज अंदर कलूहिक अस्कटे सरपो मुख्य मैडिया पिमडर्स पिरा ध्यान सदेश अंदर ఒకటే హింస చోడో హంస పకడో చెప్పండి హింసని వదిలిపెట్టేసేయండి హంస పట్టుకోండి హంస అంటే శ్వాస అర్థమైందా పిరమిడ్ మాస్టర్సు ప్రపంచానికి వెలుగు మనమంతా పిరమిడ్ మాస్టర్లు మనమంతా ప్రపంచానికి వెలుగు టెన్ ఓల్ట్స్ బల్బు ట్వంటీ వోల్ట్స్ బల్బు హండ్రెడ్ వోల్ట్స్ బల్బు అని ఉందా లేదా పవర్ ఎక్కువ ఉందా లేదా ఎక్కువ ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే అంత పవర్ ఇక్కడ పెరుగుతుంది అంత ఎక్కువ ప్రకాశం మనం ఇస్తాం బుద్ధుడి ప్రకాశం అప్పని చెప్పలాగా ఉన్నా కదా మరి లోప్ సాగిలంప గారు ఎంత ధ్యానం చేస్తే ఆయన ప్రకాశం ఇక్కడ మనం పెట్టుకున్నాం మన అందరం కూడానుతోదికముగా ధ్యానం చేసి మన ఓల్టేజ్ పెంచుకోవాలి అవునా మన ధ్యాన శక్తిని పెంచుకోవాలి ఎంత ధ్యానం చేస్తే అంత మన ఆ పవర్ ఆ శక్తి ఆ వోల్టేజ్ పెరుగుతుంది అనమాట రోజు బాగా ధ్యానం చేద్దామా పొద్దున చేయాలి మధ్యాహ్నం చేయాలి సాయంత్రమా రాత్ర ఎప్పుడు చేయాలి అని అడుగుతారు ఎప్పుడు చేయాలి అన్ని వేళలా చేయాలి ఈ లోపరం పిరమిడి ధ్యాన కేంద్రానికి మేము రావచ్చా రాకూడదా ఎంత డబ్బు తీసుకుంటారు ఏం చేయాలి ఏదైనా డబ్బు తీసుకుంటామా ఇక్కడ మనం డబ్బు తీసుకోము కనుక అందరూ ఇక్కడ రండి సర్వదేశాల నుంచి రండి ఇక్కడ మన దగ్గర ఏముందో అది వాళ్ళకి పెడతాం రోటే పప్పు అవునా కాసేపు ఏంటంటే ఒక కూర కూడా పెడతాందే మన దగ్గర ఉన్నది పెడతాం అవునా చక్కగా భోజనం చేసి ఒక ముద్ద ఎక్కువ తినాలా తక్కువ తినాలా ఎప్పుడు మితాహారం చేసి ఎక్కువ ధ్యానం చేయాలి ఎక్కువ ధ్యానం చేయాలి ఎక్కువ ధ్యానం చేయాలి ఎక్కువ ధ్యానం చేయాలి ఎక్కువగా ధ్యానం చేయాలి ఎక్కువగా ధ్యానం చేయాలి ఇంతే తినాలి ఇంత ధ్యానం చేయాలి ఇంత తిని ఇంత ధ్యానం చేస్తా సరిపోతుందా ఇంతే తిని ఇంత ధ్యానం ఇంతే మాట్లాడాలి ఎక్కువ మాట్లాడాలా యుక్తాహారము మితాహారము నిరాహారం యుక్త భాషణము మిత భాణము నిర్భాషణము మౌనము యుక్త యోచనము మిత యోచనము నిర్యోచనము అనగా ధ్యానం ఇక్కడ మూడు పాయింట్లు ఇక్కడ మూడు పాయింట్లు ఇక్కడ మూడు పాయింట్లు ఇక్కడ ఏమిటి యుక్తాహారం అంటే శాకాహారం మితాహారం అంటే ఏమిటి రెండు ఇడ్లీ రాకాలంటే మూడు ఇడ్లీ దొరకూడదు నిరాహారం గాంధీజీ గారు వారానికి ఒకరోజు మరి ఆయన ఫాస్టింగ్ చేయలేదా ఉపవాసం ఉండలేదా మరి మనం కూడా ఉండాలి వద్దా మనం కూడా మహాత్మా కావాల వద్దా ఆయన ఒక్కడేనా మరి వారానికి ఒకరోజు నిరాహారం ఇక్కడ యుక్త భాషణం పనికి మాట్లాడకూడదు మిత భాషణం ఎంత మాట్లాడాలంతే మాట్లాడాలి మూడు ముక్కలు మాట్లాడాల్సిన చోట ఐదు ముక్కలు మాట్లాడకూడదు దీన్నేమంటారు మిత భాషణం నేర్భాషం వారు గాంధీజీ అంత పెద్ద దేశానికి నేత వారానికి ఒకరోజు మాట్లాడకుండా ఉన్నాడు కదా ఉన్నాడా కదా మరి మనము మనం కూడా ఉన్నా నేను ఒక సంవత్సరం అంతా మౌనంలో ఉన్నాను రమణ జీవితం అంతా మౌనంలో ఉన్నాడు కనుక మౌనము దాని ఏమంటాడు అది ఇక్కడ మూడు పాయింట్లు యుక్తాహారము మితాహారము నిరాహారము యుక్త భాషణము మిత భాషణము నిర్భాషణము యుక్త యోచనము ఆఫీస్ లో ఉండి ఇంట్లో ఇంటి గురించి ఆలోచించకూడదు ఆఫీస్ లో ఉండి ఇంటి గురించి ఆలోచించకూడదు ఇంట్లో ఉండి ఆఫీస్ గురించి ఆలోచించకూడదు అది అయుక్త యోచనం ఇంట్లో ఉంటే ఇంటి గురించి ఆలోచించాలి ఆఫీస్ లో ఉంటే ఆఫీస్ గురించి ఆలోచించాలి మిత యోచనం ఆలోచించకూడదు రేపు పొద్దున ఢిల్లీకి వెళ్ళాలనుకోండి ఇవాళ నుంచి ఆలోచిస్తుంటాము బట్టలు తదుకుంటూనే ఉంటామా ఇరవై నాలుగు గంటలు ఒక ఐదు నిమిషాలు దానికొని అలాగే తర్వాత యుక్త యోచనము మిత యోచనము నీర్యోచనము మనసు ఎప్పుడో శూన్యముగా ఉంచుకున్న వల్లే ఇక్కడ నిరాహారము ఇక్కడ మౌనము ఇక్కడ ధ్యానము కడుపు ఖాళీగా ఉంచుతా ఉపవాసము నోరు ఖాళీగా ఉంచుతూ మౌనము మనసు ఖాళీగా ఉంచితే ధ్యానము పరమ ఔషం అన్నిటి నుంచి అన్ని రోగాల నుంచి మనం కాపాడేది లంకనం మానసిక లంకనం ధ్యానం వాచిక లంకణం మౌనం శారీరక లంకణం ఉపవాసం లంకనం పరమ ఔషధం ఈరోజు శ్రీ లోప్సాంగ్ రాంపా పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో మనం ఇన్ని సత్యాలు తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆ వరవకొండ రెండు పేల నాలుకల్లా మనం ఆంధ్ర రాష్ట్రాన్ని ధ్యానాంధ్రప్రదేశ్ చేద్దామా వద్దా అయితే ఒకసారి చెప్పకూడదాం